సర్ప విషాహారమునకు ఈ మంత్రం ఉద్దేశింపబడినది ఈ మంత్రము పదివేలు సార్లు చెప్పించిన సిద్ధి పొందవచ్చును అట్లే విషాహార మంత్రములను కొన్ని ఎక్కడే పేర్కొంటాను నూట సార్లు అభిమంత్రించి నీరు త్రాగించిన పాము కాటుపై ఈ మంత్రం ఉపయోగించవచ్చును ఆం నమో అమలే విమలే స్వాహ అలాగే స్థావర విషాహ మంత్రముగా పేర్కొనబడినది దీన్ని నూట ఎనిమిది సార్లు అభిమంత్రణ గావించవలను నాభి పాషాణం నల్లమందు తిన్నవారికి కూడా మరణావస్థ నుండి రక్షించును కోపం హంస హంసహ పదివేల సార్లు జపించిన సిద్ధి యోగును తేలు నిష నివారణకు కూడా ఒక మంత్రం ఉన్నది ఓం కం కట్ సాహా పదివేలు దీని సిద్ధి ఇరవై ఒక్క మార్లు అభిమంత్రించి నీళ్ళు అసలు సర్పం కరవకుండా ఉండేందుకు కూడా ఒక మంత్రం ఉన్నది కానీ దానికి జపసంఖ్య లేదు మనసులో స్మరించాలట ఆ మంత్రం ఏకాక్షరం క్షహ ఛహ